ఇదే ఉపాయమిక నాకు ఇందుల కంటే మరిలేదు మది ఇతని దాసుల దాసుడనై మహిమలతో కడుమెరసేగాకెితినా నా జన్మములు గక్కన మానిసినైనంతిడిచితి నా పాపముసేయక వేవేలు చదివినయంతనీ అడచితినా సంసారవారధి అఖిల దేవతల గొలిచిన అంతనీ పడి పడి హరినామమును తించి నీ పావనమయ్యేగాక గెలిచి తిన ఈ మాయను నీ కెరలి తపంబులు చేసినంతనీ తలగితినా నరకములు చొరక తరయల్లా నీలినంతనీ తెలిసి తినా సత్వరహస్యము తెరముగా కులజుడనైనంతనే ఇలా శ్రీపతిశు చొచ్చి నేనిన్నిట పుణ్యుడనయ్యేగాక వదలితిన నా దుర్గుణములు వరుసతో చుట్టాలు కలిగినంతనే వెదికితినా ముక్తి మార్గమును విద్యలిరిగి నేర్చినంతనే ఇదివో శ్రీవేంకటేశుడు నాకును ఏలికయ్యి మన్నించగను పదిలముగా ఆతని సేవ చేసి పరమానందుడనయ్యగాక